వృత్తి అంటే అందులో ఏముంటుందయ్యా కర్మ కర్మ ఉంటుంది అందులో తప్పక కర్మ చేయకుండా వృత్తి కర్మ వృత్తి వేరు చేయడం వీలు కాదు ఓ వృత్తి అంటూ కలిగిందంటే కర్మ అనేది కలిగిపోతుంది సరే కర్మ కలిగితే ఏమిటైందయ్యా అప్పుడు శోకం నెక్స్ట్ స్టెప్ లో శోకం ఎందుకని అందలేదని పొందలేదని శోకం దేనికయ్యా అంటే అందలేదని పొందలేదని అంతే ఇది గుర్తు పెట్టుకోడు ఏప్పుడైనా సరే శోకం వచ్చిందంటే దాని వెనకాలేముంటుందా అంటే ఏదో అందలేదని ఏదో పొందలేదని ఇంతే ఎందుకని ఆ ఏదో అన్న దగ్గర కర్మ ఉంది ఆ కర్మ సహజంగానే అందలేదు పొందలేదు అనే స్థాయికి దిగి వచ్చేస్తుంది సో కర్మ శోకం సరే శోకం కూడా పూర్తి అయిపోయిందండి అప్పుడేం చేయాలి ప్రేమ నెక్స్ట్ స్టెప్ లో ప్రేమ చేస్తుంది అది ఎవరి మీద ఏ పూట ఎవరి మీద పడుతుందో ఎవరిని ప్రేమిస్తుందో దానికే తిరిగి ఈ పూట కాఫీ కప్పుని ప్రేమించవచ్చు కాసేపా అయితే పచ్చివరపకాయ బజ్జీని ప్రేమించవచ్చు ఇంకా కాసేపు అయితే ఈశ్వరుణ్ణి ప్రేమించవచ్చు ఇంకా కాసేపా అయితే ఎవరినైనా సరే హిరణ్య కూడా ప్రేమించవచ్చు వీడిని వాడిని అక్కడ లేదు అక్కడ అది ప్రేమ ఎవరి మీదైనా కలగవచ్చు సో ఈ శోకంలో ఉన్నటువంటి బలహీనత ఇది అనమాట చూడండి ఈ మధ్య కాలంలో పిల్లలు తప్పు చేస్తే తల్లి తండ్రి గురువు దైవం దేనికి ఉన్నారు వాళ్ళని సక్రమమైన మార్గంలో సధర్మమైన మార్గంలో ఉంచటానికే వీళ్ళు ఉన్నారు వాడు అధర్మాన్ని ఆచరించాడని ప్రపంచం అంతటా చెప్తే నా పిల్లాడు కదా నేను సపోర్ట్ చేయబోతా ఎలాగంటే సంథింగ్ ఈజ్ రాంగ్ సో అలాంటి లక్షణాలు కలికాలంలో మనం బాగా చూస్తున్నాం తరచుగా చూస్తున్నాం విరివిగా చూస్తున్నాం వాడు తప్పు చేయటం వీడు సపోర్ట్ చేయటం ఇంకప్పుడు ఏమైపోయింది ఆ సమాజం పక్కతో పట్టేస్తుంది వ్యక్తి అసలు అంతకంటే పక్కతో పట్టేస్తాడు అధప్ప అయిపోతాడు వాడికి ప్రమాదం వస్తుంది సమాజానికి ప్రమాదం వస్తుంది ఇతరులకి ప్రమాదం వస్తుంది ఇంకప్పుడు చట్టం రాజుగారు ఇన్వాల్వ్ అవుతారు రాజ్యాంగం ఇన్వాల్వ్ అవుతుంది ఇంకా వాడిని సమాజాన్ని శిక్షించక తప్పదు శిక్షణ ఇవ్వక తప్పదు సరే ఇదంతా తర్వాత కార్యక్రమం సరే ఏదేమైనప్పటికీ క్రమ పరిణామాన్ని చూస్తే ఎలా కనబడుతుంది ఇప్పుడు మొదటేమో లోపల ఈ రకంగా వృత్తి ప్రారంభమయ్యేటప్పుడు కర్మగా తర్వాత శోకంగా ఆ ప్రేమగా నిజానికి ప్రేమ అనకూడదు దీన్ని రాగం అనాలి వాస్తవానికి అది రాగం అంతేగాని ప్రేమ కాదు సో రాగం దాకా వచ్చేసాడు తర్వాత ఏం చేస్తాడండి అని ఈ వృత్తికి తర్వాత స్థితి ఏమైనా ఉందా అనుభవించేసాడు ఆ రాగం వలన అన్నీ వచ్చేసినాయి రాగ సముచ్చయమంతా వచ్చేసింది ఏమిటేమిటి వచ్చినాయి కామము క్రోధము లోభం మోహం మదం ఆశ్చర్యం ఈర్ష్య ద్వేషం రాగం ద్వేషం మొత్తం ఎక్సెట్రా ఒకదాంతో మొదలు పెడితే వచ్చేసింది ఎందుకని కౌరవులందరిలో ఒకరిని పిలిస్తే వంద మందిని పిలిచినట్టే ఒకని పిలిస్తే వంద మంది వచ్చేస్తారు వాళ్ళు వాళ్ళు ఒక్కరు రారు ఎప్పుడు సరే నాయన సుయోధన అని పిలిచాడు అనుకోండి శత సహోదర సహితంగా వచ్చేస్తాడు సుయోధన సో అలాగే మనం కూడా రాగమని ఒక్క తలుపు తెరిస్తే వారి సహోదరులు మిగిలిన వాళ్ళంతా వచ్చేస్తారు సో అలాగా వచ్చేస్తే అప్పుడు మరి ఏమైపోతాడండి కొంతకాలం వాటితో పాపం మరి ఉండాలి కదా అది ఐదు నిమిషాలు కావచ్చు ఐదు సెకండ్లు కావచ్చు ఐదు రోజులు కావచ్చు ఐదు సంవత్సరాలు కావచ్చు యాభై సంవత్సరాలు కావచ్చు అది మనం సరే అయిపోతుంది అయిపోయిన తర్వాత ఏం చేస్తాడయా అంటే మౌనం వృత్తిలోనే మౌనం కూడా ఉంటుంది వృత్తికి వృత్తికి మధ్య మౌనం ఉంటుంది అన్నమాట ఆ మౌనం వచ్చేస్తుంది ఈ మౌన అనే మనం సుఖం అనుకుంటున్నాం ఇది వచ్చిన చిక్కు వృత్తికి వృత్తికి మధ్య మౌనం ఉంటుంది ఈ మౌనాన్ని సుఖంగా అనుభవిస్తాడు సుఖం కాదు అది ఆనందం మౌనం తర్వాత ఏమిటయ్యా ఆనందం ఇది వృత్తి అంటే కర్మ ప్రేరణ తద్వారా కలిగినటువంటి శోక సంవేదన తద్వారా కలిగిన రాగ సముచ్చయం తద్వారా కలిగినటువంటి మౌనం తద్వారా కలిగినటువంటి ఆనందం ఇది జీవుడు యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇక మీరు జనంద నుంచి మరణం వరకు ఈ సూత్రాన్ని అప్లై చేయవచ్చు మొత్తం తల్లి గర్భంలో ఉన్న పిల్లవాడు హాయిగానే ఉన్నాడుగా అక్కడ ఉండొచ్చుగా ఏ ఎందుకు బయటికి రావాలి ఏ అప్పుడో తొమ్మిది నెలలు బాగానే ఉన్నాడుగా అక్కడే ఉండొచ్చుగా ఏం జరిగింది ఇప్పుడు కర్మ ప్రేరణ జరిగింది నేను పుట్టాలి నేను బయటికి వెళ్ళాలి ఈ ప్లేస్ చాలాటం లేదు నాకు నా వికాసానికి చాలటం లేదు విజ్ఞానానికి చాల్టం లేదు నా పరిణామానికి చాల్టం లేదు అంతే ఇక తన్నుకోవడం మొదలుపెట్టాడు లోపల వాడి తనుకోవడం మొదలు పెట్టగానే ఈవిడికి విపరీతమైన బురిటి నొప్పులు ఇక అప్పటిదాకా బానే ఉంది ఇవిడు ఇక బురిటి నొప్పులు వస్తే ఈవిడేం చేయాలి ఇక ఇక ఇక ఇప్పుడు ఇవి అర్జెంటుగా ఎవరో సహాయం కావాలి ఇప్పుడు ఆ పని జరిగిపోవడానికి మరి ఇప్పుడు ఈవిడికి దుఃఖమేగా లోపల ఉన్నవాడికి ఏమో సుఖమా లోపల ఉన్నవాడికి సుఖమైతే హాయిగా పుడుకునేవాడేగా వాడికి దుఃఖమే ఈవిడికి దుఃఖమే సో వెరస ఏమైంది కాస్తా శోకమైంది శోకం మరి పుట్టాలా వద్దా ఆ శోక పరిణామం రాగవలసింది రాగంగా పరిణమించాలా వద్దా పరిణమించాల్సిందే పరిణమించేసింది వచ్చేసాడు బయటికి